ం శ్రీరుభ్యో నమ హరి ఓం శృతిస్మృతిప్రానామాలయమామి భగవత్పాదశంకరం లోకశంకరం పరిపూర్ణ పరాత్మాస్ దేహే విద్యాధిణీ యుద్ధే సాక్షత ఈ శ్లోకం పూర్తి చేశామ్మా నాకు గుర్తుండే ఈ శ్లోకం మటుకు గుర్తుండే అయినా ఒకసారి ఆ టాపిక్ మనసులోకి వస్తుందనే అభిప్రాయంతో శ్లోకాన్ని అన్నాము మళ్ళీ తర్వాత స్వతపూర్ణ పరాత్మాత్ర బ్రహ్మ శబ్దేన వర్ణిత అస్మీక్య పరామర్శ బ్రహ్మ భవామ్యహం ఇది కూడా పూర్తయింది అదేనా మీదనేది ఇది కూడా పూర్తయింది ఓకే ఇక తరువాత సత్ నామవివర్జితం దృష్టేపురాధునాభ్యదృతీయ కొంచెం డిఫికల్ట్ టాపిక్ అనేక పర్యాయాల టాపిక్ను మనం హ్యాండిల్ చేశాము అయినా మళ్ళీ దాన్ని జాగ్రత్తగా పరిశీలించాల్సి ఉంటుంది నేను గమనించింది ఏమంటే ఇటువంటి శ్లోకాలు ఇవి ఇది శారోద్యోగపునిషిత్ ఆరోధ్యాయం ప్రారంభ ప్రారంభ ప్రారంభానికి శ్లోక రూపం అక్కడ ఏముందంటే సదేకమేవ సోమ్యేదమగ్ర ఆసీ అని ఉంటుంది దాని నుంచి వచ్చిన శ్లోకం అంటే ఇప్పుడు దీన్ని అర్థం చేసుకోవడంలో కొంత పద్ధతిని అవలంబించాలి ఇటువంటి వాటిని నేను గమనించిన ఇంతలో వేదాంత విద్వాంసులు ఏం చేస్తారంటే దాని మీద ఒక శాస్త్రీయమైన పుస్తకముల ఉండే ఒక యుక్తి ప్రధానమైన ప్రతిపాదనముగా సరి చేసి ఇందుకు వెళ్తూ ఉంటారు దీన్ని అనుభవానికి తోడుగా తీసుకురావడానికి అవకాశం ఉన్నది అని కూడా ఆలోచించారు నేను రాజమండ్రిలో ప్రసంగం చేసినప్పుడు వాళ్ళు నాకు టైం ఇచ్చారు నేటోటే మీరు మొన్న మనం మాట్లాడడం కేంద్ర టైమే ఉన్నది ఏంటంటే కానీ రాజమండ్రిలో మటుకు నాకు వాడు గంట టైం ఇచ్చారు నేను నలభై ఐదు నిమిషాలు మాట్లాడారు నిన్న మళ్ళీ టైం ఇచ్చాను నాకు నాకు ధరిస్తే నేను ఏదైనా నాలుగు మాటలు చెప్తాను నా టైం అంతా గురించి చేసుకుంటే నేను దండం పెట్టి లేచా సో రాజకీయంలో నేను ప్రసంగం ఏం చేస్తానంటే నేను చెప్పిన విషయంలో ప్రధాన తాత్పర్యం కదా వేదాంత శాస్త్రాన్ని అధ్యయనం చేసేది ఏదో ఒక తత్వం మీమాంస అంటే మన జీవితానికి సంబంధం లేని ఒకనొక శాస్త్రాన్ని అధ్యయనం చేసినట్టుగా చేయటం వల్ల ఉపయోగం ఉండదు అది జీవిత శాస్త్రము అని అర్థం చేసుకుని అధ్యయనం చేయాలి ఇప్పుడు సనేకమేవ సౌమ్యతమగ్ర ఆసీతన్నదాన్ని అది ఉపనిషత్తులు చెప్పేటువంటి బ్రహ్మ పదార్థాన్ని గురించి ఆ ఉపనిషత్తు ఛాంత్రజ్యం బోధిస్తోంది అని ఆ విధంగా దాన్ని చదివితే మనం వేదాంత విద్వాంసులము పండితులము కొనగలుగుతాము పెద్ద పెద్ద ప్రవచనాలని ఉపన్యాసాలని ఇవ్వగలుగుతాము బిరుదు కూడా తెచ్చుకోగలుగుతాం అందరూ చేస్తూ ఉంటారు ఇక్కడ రొటీన్గా చేసేస్తూ ఉంటారు ఇవన్నీ అయిపోతూ ఉంటాయి పండితులు కొత్త కొత్త పండితులు తయారైపోతూ ఉంటాయి పాత పెద్ద పండితులకి బిరుదులు వచ్చేస్తూ సత్కారాలు సభలు ప్రవచనాలు అన్నీ నడుచుకుంటూ ఉంటాయి ఎవరినైనా ఏంటంటే ఇది అసలు దీని సాంగతి మన జీవితానికి ఇది ఎలాగ అప్లై అనుభవిస్తుంది అంటే అది ఇప్పుడు మాట కాతుండే అది ఇప్పుడు ఈ జీవితం నుంచి వ్యాసమహర్షి చెప్పారు ఉపనిషత్తుల అపోభిషేక అని అలా చెప్పింది అది ఎప్పుడో అలాగ మనం ఆ ఈశ్వర కృప బాగా నిండా లభించినప్పుడు ఎప్పుడో వంద జన్మల తర్వాత వెయ్యి జన్మల తర్వాత అది ఎప్పుడో హఠాత్తుగా పయనించి ఊడి మన బుర్రలో మనం జేసీ గేమ్ మీద అలా నష్టం వాళ్ళెక్కడు చూస్తారు కానీ ఫిలాసఫర్స్ అలా చూడాలి ఫిలాసఫర్స్ దాన్ని ఇప్పుడు ఇక్కడ అనుభవానికి వచ్చే ఒక సత్యాన్ని దర్శించిన విధంగా దర్శిస్తారు మన ఫిలాసఫర్స్ అలా దర్శిస్తారు అలా దర్శించాలి అది మహాత్ముల యొక్క విలక్షణమైన స్థితి రమణ భగవాన్ ఉపనిషత్తులు ఏదో ఇలా చెప్పారు కోర్చేయటానికి తగ్గట్టుగా చెప్పలేదు మన జీవితానికి జీవితం అనే శాస్త్రానికి సంబంధించి ఎందుకు చెప్పినట్లుగా చెప్పారు కాబట్టి ముఖ్యంగా ఈ తేడా ఈ మధ్యన ఉన్న అగాధము నేను నేను ప్రణావికని చెప్పాను ఎలా చెప్పానంటే ఇప్పుడు లైబ్రరీలో వేదం పుస్తకం ఉంది ఇంట్లో మీరున్నారు ఆ వేద జ్ఞానానికి మీకు మధ్యన ఎంత దూరం కలదు అంటే పెద్ద అగాధమే కలదు ఎందుకంటే అది లైబ్రరీలో ఉంది మీరు ఎక్కడో ఇంట్లో కూర్చుంటున్నారు సపోజ్ మీరు మార్కెట్ వేళ పుస్తకాన్ని కూడా వచ్చి మీ ఇంట్లో షెల్ఫ్లో పెట్టారు ఇప్పుడు మీకు ఆ జ్ఞానానికి మధ్యలో ఉన్న అకాశ ఏమైనా తర్వాత ఆ వేద మంత్రాన్ని బాగా కంఠస్థం చేసి పెట్ట అలా చేస్తూ ఉంటారు అంటే ఈ ప్రింటింగ్ ప్రెస్ట్ అంటే పాతకాలకు ప్రింటింగ్ ప్రెస్ట్ మోడల్ అని చెప్తున్నా ఆధునిక కాలంలో దాని అంత సైంటిఫిక్ టెక్నాలజీని వాళ్ళు పెరిగే అసలు ఇప్పుడు కూడా ఈ మోడల్ మరి వర్క్ అవుతుంది ఏమో తెలీదు పాతకాలకు ప్రింటింగ్ ప్రెస్ ఎలా ఉంటుందంటే పెద్ద ప్లేట్ ఉంటుంది వాళ్ళు ఎలా పనిచేసి ఎలా ఉంటుంది ఇక్కడ మీరు ధమ్ అనుకో ఆ కాగితం మీద ముద్రపడుతుంది ముద్రపడినందు మండీలు వేస్తుంది కాగితం తీసి ఇంకో కాగిత పడుతుంది మళ్ళీ ఢమ్మని పూడుతుంది వేదం వల్లించడం అల్లటినే వేదం వల్లించడంలో ఏం చేస్తామో తెలుసుకో మేము నేను వల్లించాలి కొంతకాలం దాంట్లో ఉండే నోటి పాటలు తెలుసు ఆ పాటలన్నీ నేను పడ్డాను ఎందుకు పడ్డాను అంటే అదేదో ఈ పాటలన్నీ పడిపోవాలని నేను సంకల్పించి పడలేదు ఒక మహాశక్తి మన జీవితాల్లో నడిపిస్తూ ఉంటుంది ఆ విధంగా ఆ శక్తి నడిపించింది అందుకోసం పడ్డాను అలా రుబ్బేసీ గారు విసియ రుబ్బేట అంటే మరి చేస్తే మీరు ఏదో షో ఆఫ్ చేస్తున్నటువంటి గోహో నేను ఆశ్చర్యంగా మొహమాట పడుతున్నా కానీ డెమోనిస్ట్రేట్ చేస్తే ఎలా ఉంటుందంటే రుద్వేం వస్తుంది విషయత్వాయువస్థోపాయవస్థివోస్థా ప్రాపయతు శ్రేష్టమాయకర్మ ఆప్యామజ్ఞయ దేవమూజస్పతి స్పయస్పతి ప్రజాపతిర్ణమీవా అయక్ష్మాస్తేషతమాభి సౌరుద్రస్ హేతుపరి గోవృత్తు ధ్రువా అస్మిన్ గోపతం సార్ బహిర్యమానూన్ పాహీ అనాగ్రం మళ్ళీ గాలి గురించి మళ్ళీ జాపాడము సో పాడము పదిసార్లు చెప్పాలి అంటే మేము పదిసార్లు చెప్పేవాళ్ళం మేము ఒకసారి కానీ హైదరాబాద్ సాంగర్ దగ్గరికి వచ్చి ఐదు విద్యార్థులు పదిహేను సార్లు చెప్తుంటే నాకు ఆశ్చర్య మేము పదిసార్లు చెప్పి గొప్పగా చెప్పేవాళ్ళం మేము అనుకుంటూ ఉంటే కానీ హైదరాబాద్ హామగర్ దగ్గర చేసిన పదిహేను సార్లు బిల్లుబిల్లి పిల్లలు అండి పాపం వాళ్ళు వాళ్ళు పదిహేను సార్లు అలాగే లెక్కలు వేసుకుంటే చెప్పారు ఆ ముద్ర వయసు చేస్తే అలా చెప్పేసేపటికి అది ముద్రపడుకుంటుంది ఇప్పుడు నా ప్రశ్న ఏంటంటే ఆ వేద విజ్ఞానానికి మీకు మధ్యాహ్న అగాఢం ఏమైనా తగ్గిందా తగ్గులేదు ఓకే నేను అన్ని చెప్పాను వాళ్ళందరూ పండితులు వాళ్ళవరూ నా చేసి నేను అన్నారు మీరు నన్ను మహామహోపాధ్యాయున్నారు కదా మీరైతే కూర్చున్న విధంగా అంటే వాళ్ళు ఏమన్నారో తెలుసిన మేము వింటున్నామండి నేను చెప్పండి మీరు మొహమాటం ఏమంటుంది చెప్పాం చెప్పండి చాలా వినయంగా సరే మీరు చెప్పన్నారు కాబట్టి చెప్తున్నారు అంతవరకు నేను చెప్పలేదు అంతవరకు నోరుకు ఇవ్వలేదు అప్పుడే నన్ను టైం ఇచ్చారు అంతవరకు ట్రైమే ఇవ్వలేదు నెక్స్ట్ లెవెల్లో ఈ మంత్రాలకి సాయిన స్థాయి నా చరిత్ర రాసిన భాష్యం ఉంటుంది సాయిని వాళ్ళతో వాళ్ళతో చెప్పాడనమాట వాళ్ళ హోం ఇన్స్టిట్యూషన్ అది సాయని భాష్యం అంటే అదేదో సెంట్రల్ భాష్యంలో ఉంటుందని అనుకుంటారేమో అని అంత మాట నేను అనలేదు మల్లినాథ సూర్యు వ్యాఖ్యలాగే ఉంటుంది రఘువంశానికి మల్లినాథ సూర్యు వ్యాఖ్య ఎలా ఉంటుందో ఆ రఘువంశంలో ఎలా ఉంటుంది ఆ శ్లోకానికి అన్వయం చేసి కఠినమైన పదాలకి అర్థం రాస్తాడు కొన్ని వ్యాకరణ విశేషాలు మెఘంటువులు ఇస్తాయి అంతే కదా మలైనా సూరి అలంకారం ఏమిటో చెప్తాయి సాయన భాష్యం కూడా అలాగే ఉంటుంది అని ఒక మంత్రాన్ని వాళ్ళకి చేశా ఈ మంత్రానికి సైనాచార్యులు ఎలా రాస్తారు అందులనా సూరి న్యాక్గానే వస్తుంది మీకు బాగా తెలిసిపోయింది ఇప్పుడు నేను మిమ్మల్ని ప్రశ్న అడుగుతున్నా అక్కడ అడిగాను మిమ్మల్ని అడుగుతున్నాను ఆ మంత్రానికి అర్థం మనకి బాగా తెలిసిపోయింది లైక్ సదేకమే సౌమ్య ఏదమగ్ర ఆసీ అగ్రే సృష్టి పూర్వం హే సోమ్య ప్రియదర్శన ఇదం జగత్ ఏకం అద్వితీయం సదేవా ఆసీ అని రాశారు దాని అర్థం మీకు ఇప్పుడు ఆ వేద విజ్ఞానానికి మీకు మధ్యలో అగాధమేమైనా దగ్గర అయిందా లేదా అని అయితే ఇప్పుడు ఎలా అయితే మీరు లేదని చెప్పారో వాళ్ళు కూడా లేదని చెప్పారు అంటే మంత్రం వల్లించినా ఆ మంత్రానికి అర్థం సాయంత్ర భాషను అర్థం తెలిసినా అంటే ఇటు అర్థం తెలిసిందంటే అర్థం ఎక్కువ తెలిసినా మీకు మొత్తం వేదాన్ని బట్టి అర్థం తెలిసిందంటే సంలక్షణ వేద అవధాని దిరిపిస్తారు తర్వాత ఉపన్యాసాలు చిత్రంతో పోయినట్లయితే కొంతకాలం అయినప్పటికీ శృంగేరి వారు కామకోటి వారు ప్రతి సంవత్సరం చేసే సభలలో పెద్ద పీఠాన్ని వేసి కూర్చోబెట్టి పెద్ద పెద్ద సత్కారాలు ఇస్తారు కొంతకాలం ఎప్పటికీ టీటీడీ వాళ్ళు ఏదో ఏదో పెద్ద సత్కారమో పొజిషన్ ఇచ్చినా ఇవన్నీ వచ్చేస్తాయి సైడ్ ఎఫాక్షన్ కారణంగా ఆ వేద మనకి మధ్యలో ఉన్న అగాధం మాత్రం అలాగే ఉంటుంది మరి దీన్ని సగతి ఆలోచించాలా అక్కర్లేదా అంటే వాళ్ళు అన్నారు ఈ మాట మాకు ఎవరు చెప్పలేదా నువ్వు చెప్పావు మేము ఇప్పుడు ఆలోచిస్తున్నామన్నా ఆలోచించి ఏం చేయాలో అది కూడా నువ్వే చెప్పాను అంటే అండి నేను మరో సందర్భంగా చెప్తాను అంటే రైల్ ఎక్కువే అని నేను బయలుదేరి రైల్వే స్టేషన్కి వచ్చేశాను వాళ్ళు ఇచ్చిన శాబా గురువు మీద తప్పుకుని రైల్వే స్టేషన్కి తప్పవచ్చాను నేను ఉడితే నీకు అంతరంగీపీ కనుక మీతో ఫ్రెండ్లీగా చెప్తున్నా ఇదంతా మళ్ళీ వాళ్ళకి వాళ్ళని తక్కువ చేయటం ముందు నాకు తాత్పర్యం కాదు నేను చెప్పిన భాగాన్ని కొంత ఎడిట్ కూడా చేయాల్సి ఉంటుంది ఎందుకంటే వాళ్ళ విద్వాంసులు మంచి పవిత్రమైన హృదయం గలవారు వారిని తక్కువ నా అభిప్రాయం కాదు ఈ నహిన నేను ఎవరిని నిందించడం అభిప్రాయం కాదు అభిప్రాయం మాత్రమే లేదా మంత్రం నోటుకొచ్చిన అర్థం బుద్ధికి బాగా వచ్చినా కూడా ఆ వేద విజ్ఞానం మనకి దూరంగానే ఉండిపోతుంది సుమా అనుభవంలోకి రావటమనే ఇంకో శక్తి మిగిలి ఉన్నది అని ప్రతిపాదన ఆ ప్రతిపాదన విద్వాంసులు పడ కూడా పెద్ద మనసుతో స్వాగతించినారు ఆ అది మేము ముందు ప్రస్తావించాలి ఇప్పుడు వస్తువు నామరూపంలోని రెండు వస్తువు ఇచ్చి ఎప్పుడు తెలియబడదు నామరూపములే తెలియబడదు ఇప్పుడు రూపము రంగు రూపము ఇప్పుడు గులాబీ పువ్వును చూసి ఇది ఎర్రని గులాబీ అని మీరు అన్నారనుకోండి ఎర్రని అన్నది అది అక్కడ ఉన్న వస్తువు అనే అభిప్రాయం కాదు కన్నుతో దేనిని చూస్తున్నారో అది ఎర్రది మనస్సుతో దేనిని తెలుసుకుంటున్నారో అది గులాబీ ఈ కన్ను మనస్సు మైనస్ చేస్తే మీకు ఎర్రని గులాబీ అంటూ ఏమో ఉండదు అంటే ఎర్రని గులాబీ అనేది ఉండకపోవచ్చు అసలు ఏమీ ఉండదా లేకపోతే ఏదైనా ఒకటి ఉంటుందా అంటే అసలు ఏమీ ఉండదంటే శూన్యవాళ్ళం వాళ్ళు అలా చెప్పారు ఎందుకంటే వాళ్ళు బుద్ధిమంతులు శూన్యవాదులు ఉన్నారంటే వాళ్ళు బుద్ధిమంతులు ఇప్పుడు నేను చెప్తున్న ప్రతిపాదనలు తెలియడానికి చాలా సూక్ష్మమైన బుద్ధి గలవాడై ఉండాలి ఎందుకంటే మీరు ఎవరికైనా చర్చి చూడండి ఎవరని గులాబీ అన్నది బయట ఉన్నది కాదు రిది ఎవరని గులాబీ అన్నది బయట ఉన్నది కాదు బయట ఏముందో నీకు తెలీదు నాకు తెలీదు ఎవరికీ తెలీదు మరి అయితే ఏమిటి ఎర్రని గులాబీ ఎర్రని అన్నది నువ్వు కన్నుతో చూసే రంగు కన్నుతో చూసే రంగు కంటికి కనబడే రంగు గులాబీ అన్నది మనస్సు మనస్సు చే తెలియబడే రూపం మీకు ఈ పాయింట్ అర్థమైందా ఏమిటి మైనస్ ద ఐస్ అండ్ మైండ్ ఎర్రని గులాబీ అనే డిస్క్రిప్షన్ ఉండదు ఆ మాట అర్థమైందా కాబట్టి అది ఎర్రని గులాబీ ఎలా అయింది దాన్ని కన్ను మనస్సు అనే ఫిల్టర్ ద్వారా ఫిల్టర్ చేసినప్పుడు ఆ ఫిల్టరేషన్ ప్రాసెస్ లో యువతల వైపుగా ఎర్రని గులాబీ వచ్చింది ఈ కన్ను మనస్సులో ఫిల్టర్ వచ్చింది ఎర్రని గులాబీ కాబట్టి ఎర్రని గులాబీ అనేది రిలిటివ్ నాలెడ్జ్ అది అబ్సల్యూట్ నాలెడ్జ్ కాదు రిలిటివ్ నాలెడ్జ్ రిలేటివ్ టు వాట్ రిలేటివ్ టు ఐసైట్ అనడం మా ఇండియా కాబట్టి ఎర్రని గులాబీ అన్నది అపేక్ష జ్ఞానం తప్ప సర్వసత్కమైన స్వతంత్ర జ్ఞానమేమీ కాదు నిరపేక్ష జ్ఞానం కాదు అపేక్ష జ్ఞానమే మన ఇంద్రియ కన్ను మనస్సు కలిసి అక్కడ ఉన్న ఎర్రని గులాబీ అని వ్యాఖ్యానించేది ఇది ఎలాంటిదంటే వీడు నా బావమరిది అన్నారనుకోండి కన్ను చూసిందా బావమరిదని లేకపోతే మనస్సు బావమరిదని వ్యాఖ్యానించిందని మనస్సు వ్యాఖ్యానించింది కన్ను బావమరిది చూడదు కన్ను చూసేదేదో కను చూస్తుంది కాబట్టి సాపేక్ష జ్ఞానము ఇవన్నీ కూడా కాబట్టి ఎర్రని గులాబీ అన్నది సాపేక్ష జ్ఞానం ఎర్రని అన్నది కన్ను మనస్సు కలిపి నిర్ధారించిన రెండు మనస్సుని కన్నుని సలహా చెప్పమంటే సాక్ష్యం చెప్పమంటే అవి సాక్ష్యం చెప్పాయి ఎవరి సాక్ష్యం చెప్పాయి ఇది యగ్రనిది అని సాక్ష్యం చెప్పాయి మనస్థుని కన్నుని ఇంకా సాక్ష్యం చెప్పమంటే అవి రెండు కలిసి ఏమని సాక్షి అని ఇది గులాబీ అని సాక్ష్యం చెప్పి గులాబీ మీరు మనస్సుని కన్నుని డిస్మిస్ చేసిన ఎనరి గులాబీ అనేది ఉండదు అసలు ఈ సృష్టిలో ఉండదు మరి అక్కడ ఉన్నది ఏది అంటే శూన్యము అని అన్నారు శూన్య శూన్యమనం ఎందుకన్నారో తెలుస్తుందండి గులాబీ అనేది సాపేక్ష అని కాబట్టి అన్నారు వాళ్ళు లోకంలో ఎవడన్నా శూన్యం అంటారా లోకంలో ఎవడో శూన్యం అంటాం వాళ్ళు ఏమంటారంటే ఈ శూన్యం అన్న వాడిని పిచ్చివాడు అది ఎవరిని గులాబీ మేము చిన్నప్పటి నుంచి చూస్తున్నాం మా నాన్నగారు మా అమ్మగారు కూడా అలాగే చూశారు మా తాత ముత్తాటలు కూడా అలాగే చూశారు ఈ ఊళ్ళో ఉన్నవాళ్ళందరూ కూడా అలాగే చూస్తున్నారు అది ఎవరి గులాబీ వీరవడం మూర్ఖుడు వీరు శూన్యం అంటున్నారు గంట గమనించారా శూన్యం అన్న వాడిని నెత్తిమే పెట్టుకోవాలి ఎందుకంటే వాడికి అర్థమైపోయింది రహస్యం ఏమిటి ఎర్రని గులాబీ అనేది సాపేక్ష జ్ఞానము ఎర్రని గులాబీ అనేది అక్కడ ఉన్నది కాదు అక్కడ ఉన్నదానికి కన్ను మనస్సు కలిపి చెప్పిన వ్యాఖ్యానానికి ఎర్రని గులాబీ అని పేరు అక్కడ ఏందో అది ఉంది అక్కడ ఉన్నదానికి కన్ను మనస్థు కలిపి చెప్పిన సాక్ష్యం పేరే ఎర్రని గులాబీ నేను కన్ను మనస్థుని పక్కన పెట్టి అక్కడ ఉన్నదాన్ని నేను వ్యాఖ్య నేను తెలుసుకునే ప్రయత్నం చేస్తున్నాను వాస్తవంలో అక్కడ ఏదీ లేదు శూన్యము అని వేదాంతలు ఉన్నారు అక్కడ ఏదీ లేకపోతే ఎర్ర గులాబీ అనే సాక్ష్యం కూడా ఉండదు రా బాబు ఒకటి ఉంది ఏమిటి ఆ ఏదో ఒకటేమిటి అంటే చూడు ఆ ఏదో ఒకటేమిటో నేను చెప్పాను మళ్ళీ నేను దేంతో చెప్తాను మనస్సుతో సంకల్పించి నోటితో చెప్తాను నేను మనసా ముగితే తద్వాచా బద్ధతి అప్పుడు ఏమవుతుంది అది మళ్ళీ అరుణి గులాబీయే లాంటిదే అవుతుంది మళ్ళీ అరుణి గులాబీ లాంటిదే అవుతుంది కాబట్టి అక్కడ ఉన్నదాని ఫలానా అని చెప్పే ప్రయత్నమే తప్పు కాబట్టి అయినా మరి చెప్పాలి కమ్యూనికేషన్ అవసరం కదా అటు కళ్ళే ఈ విషయాన్ని ఎవడో ఒకటి చెప్పకపోతే విని వాళ్ళకి తెలుసుకునే అవకాశమే ఉండదు కాబట్టి వాళ్ళు ఏమన్నారంటే అనిర్వచనీయము అన్నాడు జగత్తు అనిర్వచనీయము దాన్ని ఇదర్థంగా నిర్వచించటమే సంభవము కాదు స్వామి వివేకానంద దీన్నే ఆయన ఉన్నాడు ఆయన బాగా సూక్ష్మంగా తెలుసుకున్నవాడు కాబట్టి అన్నాడు అనమాట సూక్ష్మంగా తెలిసిన వాళ్ళే అనగలుగుతారు ఎటువంటి మాటలు మిగతా వాళ్ళు అనలేదు ఇవాళ చిలక పలుకుల్లాగా కంఠస్థం చేసి పలకాలి తప్ప వివేకానంద స్వామి ఏమన్నాడంటే అక్కడ ఉన్నది అన్నో అండ్ అన్నోలెబుల్ అన్నాడు అది అన్నో నండ్ అన్నోదబుల్ అన్నాడు వినకానం చాంద్రోజ్య స్ ఒక విలక్షణమైన ప్రతిపాదన చేసింది ఇప్పుడు అక్కడ ఉన్నది శూన్యమనే ఒకరు సరే వాళ్ళ అన్నదాంట్లో వాళ్ళ అన్నది మనకి పూర్ణంగా అంగీకారం కాకపోయినా దాన్ని శూన్యమనడం వెనుక వాడికున్న దృష్టి అది అది మంచి సరైన దృష్టి అది వాడు నామరూపములు సరైన సత్యం కాదు అవి సాపేక్షములో తెలిసిన తెలియబట్టే వాడు శూన్యం అన్నాడు కాబట్టి దాని శూన్యమన్న వాడి యొక్క అసూక్ష్మ దృష్టి దానికి మా దోహాలు దాన్ని అనిర్వచనీయము అని చెప్పిన వాడి యొక్క వినయానికి మా దోహాలు వినయం ఉండాలి వినయం ఉండకపోతే అనిర్వచనీయమని చెప్పలేదు వినయం లేని వాడు ఏమంటాడు అదేమిటో నేను తెలుస్తాను వివేకానంద స్వామి ఎంత వినయం ఉండకపోతే అన్నోన్ అండ్ అన్నోయబుల్ అని నీవుడు అన్నోన్ అండ్ అన్నోయబుల్ అంటే మన బుద్ధి సరిపడం మన ఒక వినయం హంబుల్ హాస్ మాత్రమే అలా అనగలుగుతుంది కాబట్టి అక్కడ ఉన్నది ఏది అన్న దాంట్లో ఒకడు శూన్యమన్నాడు ఒకడు అనిర్వచనీయమన్నాడు ఈ రెస్పెక్ట్ అవదా కానీ చాందో దృష్టి ఏమందో తెలిసిన ఇప్పుడు మనం జైలు గురించి మాట్లాడుతున్నాం అక్కడ ఉన్నది ఏది అని కదా మాట్లాడుతున్నాం దాని గురించి ఇన్ని మాటలు ఎలా నువ్వే అన్నావు కదా అక్కడ ఉన్నది ఏది అని అక్కడ ఉన్నది ఏదో తెలుసునా అక్కడ ఉన్నది ఉన్నది ఇది బాగుంది కదా సరిపడిందా అక్కడ ఉన్నది ఉన్నది ఇప్పుడు ఇంకో ప్రశ్న ఎర్రని గులాబీ అన్నది సాపేక్షము యథార్థమేమిటి ఉన్నదియే యథార్థం నల్లని కలువ అన్నారు ఇదేమిటిది సాపేక్షము మరి అక్కడ ఉన్నది ఏమిటి ఉన్నది ఏ అయితే మరి ఈ ఉన్నదియే ఆ ఉన్నదియే ఎన్నయ్యే ఇక్కడికి రోడ్డి దాని పేరే దురైత మీరు ఆ రెండని మీరు ఎప్పుడైతే అంగీకరించారో దాని పేరే దైవం రెండు కాదుగా సత్ అంటే కాదండి నల్లని కలువ సాపేక్ష జ్ఞానము ఎర్రని గులాబీ సాపేక్ష జ్ఞానము కానీ అక్కడ ఉన్నది శూన్యమన్నారు అనిర్వచనీయమన్నారు అది మీరు సత్ అంటున్నారు అది దాని ఎందు భేదం ఉండదా అంటే ఉండదు రెండవది మూడవదే రెండవదే లేదు మూడవది ఎక్కడ ఎందుకు వస్తావు నువ్వు అద్వితీయ గిత శ్లోకమా నాకతో విద్యతో ఆ శ్లోకాన్ని కూడా దీంట్లో కలపచ్చు దాని యొక్క కొంచెం విస్తారంగా ఉన్నది కాబట్టి అక్కడ ఉన్నది ఉన్నది ఏ కాబట్టి మీరు ఈ ఎర్రది గులాబీ నల్లని కలువ లేకపోతే ఎన్నేం చెప్తారు కాబట్టి జగత్తు అనండి జగత్తు జగత్ ఎక్కించే జగత్ జగత్ జగత్తు చూడ జగత్తు అనేకముగా నామరూపములుగా మీకు అనుభవాల కోసం మీకు తెలియబడుతూ ఉంటుంది అంటే ఇంద్రియంలో మనస్సు కలిసి అనేకంగా నానాత్మ నాత్మ విశిష్టమైన నానరూపాత్మకమైన జగత్తులు నీ ముందు కనపడేట్లా చేస్తూ ఉంటాయి ఆ కనపడే జగత్తు అది సాపేక్షం మనస్సుని ఇంద్రియాలని అడ్డం పెడితే వచ్చింది తప్ప మనస్సుని ఇంద్రియాలని పట్టు తీసేసరి జగత్తు ఉంది ఫిలిం తీసేసారనుకోండి సినిమా ప్రకాశం సినిమా ఉన్నది అలాగే మనస్సును ఇంద్రియాన్ని మైనస్ చేస్తే అంటే నామరూపాల్ని మైనస్ చేస్తే ఇక్కడ సత్తుంది ఆ సత్తు ఈ సత్తు ఆ సత్తు వేరు వేరు అనడానికి హేతు వేరీ ఈ సత్తు ఆ సత్తు వేరు అవ్వాలంటే ఈ ఎరమి నల్లని ఇవన్నీ పట్టుకురావాలి ఇవి పట్టుకొస్తేనే ఈ సత్తు ఆ సత్తు వేరవుతాయి ఇవి పట్టుకు రావాలంటే మళ్ళీ కన్ను మనస్సు రావాలి కాబట్టి నానాత్మం కూడా కన్ను మనస్సు మధ్యలో పెడితేనే వస్తుంది కన్ను మనస్సు తీసేస్తే గుణాలు పోతాయి రంగు వాసన ఇవన్నీ పోతాయి విందుబట్టుగా నానాత్మం కూడా పోతుంది పోయి ఏకం ఏవో అద్వితీయ దీన్ని ఎస్టాబ్లిష్ చేసేటువంటి ప్రిన్సిపల్ ఒకటము అనే ఒక ప్రిన్సిపల్ మ్యాథమెటిక్స్ ప్రిన్సిపల్ మీరు వినుంటారు అనే లాటిన్ ప్రిన్సిపల్ ఇప్పుడు మీరు చూడండి ఎర్రని గులాబీ అన్న చోట అక్కడ ఉన్నదాన్ని సత్త అన్నాం కదా ఎక్స్ పెట్టండి కదా మరి ఎక్స్ కి కన్ను మనస్సు కలిపి ఎర్రని గులాబీ అనే క్వాలిటీస్ని యాడ్ చేసే కబట అక్కడ మీకు ఎక్స్ ప్లస్ క్యూ అంటే నల్లని కలువ దగ్గర ఉన్నది అది ఏ లేదా మరొక ఉన్నది అన్నట్లయితే పెట్టస్తే అద్వైతం అంటే అక్కడ ఉన్నది అంటే ఎక్స్ నల్లని కలువ అన్నదానికి క్యూ డాష్ అంటే ఎందుకంటే ఎవరిని గులాబీకి క్యూ పెట్టారు కదా యూ అంటే క్వాలిటీ కాబట్టి ఎవరిని గులాబీ దగ్గర పరిస్థితి ఏమిటి ఎక్స్ ప్లస్ క్యూ నల్లని కలువు దగ్గర పరిస్థితి ఏమిటి ఎక్స్ డాష్ ఓకే ఇప్పుడు ఈ క్యూ ఈ క్యూ డాష్ ది కేమ్ ఫ్రమ్ ద మైండ్ అండ్ సెన్సా ఓకే అవి తీసేస్తే ఏం మిగిలేవి ఎక్స్ అండ్ ఎక్స్ ఇప్పుడు ఎక్స్ అండ్ ఎక్స్ అది ఒకటియా రెండా అనే ప్రశ్న వస్తే సపోజ్ దే ఆర్ టూ వాట్ ఈజ్ హిట్ దట్ మేక్స్ ది డిఫరెన్స్ అంటే మళ్ళీ మీరు తను మనసుకుని ఫ్యాక్షన్ తీసుకుని ఈ ఎక్స్ లో ఉన్న క్వాలిటీస్ ఎక్స్ డాష్ లో లేవనో ఎక్స్ డాష్ లో ఉన్న క్వాలిటీస్ ఎక్స్ లో లేవనో ఏదో రకాలు అప్పుడు మళ్ళీ ఏం చేయాలి ఎక్స్ ఈజ్ ఎక్స్ డబుల్ డాష్ ప్లస్ క్యూ డబుల్ డాష్ ఎక్స్ డాష్ ఈజ్ ఎక్స్ ట్రిపుల్ డాష్ ప్లస్ క్యూ ట్రిపుల్ డాష్ అని పెట్టాలి అప్పుడు మళ్ళీ ఈ క్యూ డబుల్ ట్రిపుల్ డాష్ క్యూ డబుల్ డాష్ అని Now you are left with X double dash and X triple dash. Why they ఎక్స్ ట్రిపుల్ డాష్ వై is it అయ్యేది వైట్ ఈజ్ ఈ డిఫరెంట్ సో మళ్ళీ మీరు మనస్సుని క్వాలిటీస్ ని తీసుకురావాలి యూ షుడ్ నాట్ బ్రింగ్ గ్యామ్ సో If you want to create two, you end up in an absurd situation. Redaktiyo ed absurdam. Hane principle cheta, x and x dash vayru vayru kaadu okkatiye. Mathematics. Ekam eva advikiyam. Kamati, erradi gulabi manuskhi chetena vyakshyanamu unna di unna diye. నవడని కలువ మనస్సు చెప్పిన వ్యాఖ్యానము ఉన్నది ఉన్నదియే ఆ ఉన్నది ఈ ఉన్నది రిడక్ట్ ఎడప్ట్స్ చూడడం అనే మ్యాథమెటిక్స్ ప్రిన్సిపల్ ప్రకారము ఏకం అద్వితీయం తదేకమేవ అద్వితీయం దానికే బ్రహ్మ అని పేరు ఆ సత్తికి బ్రహ్మని పేరు పెట్టారు అంటే చూడు ఉన్నది ఉన్నదియే అయినప్పుడు అది మనకి ఎర్రని కలువ నల్లని గులాబీ రూపంగా ఎందుకు దర్శనం ఇచ్చిందో తెలిసిన ఆ దేశ కాలముల మూలంగా దాని రెండు ఒక పరిచ్ఛేదము సో ఒక కాలము దేశము దాని లెసిమీట్ జోడిస్తే మీకు ఎర్రని కలువ నల్లని గులాబీ ఇత్యాదులు లేకపోతే ఎర్రని గులాబీ నల్లని కలువ ఇత్యాదులు వచ్చాయి ఎలాగైతే నీటికి కాలము దేశము జోడిస్తే తరంగములు ఇత్యాదులు వచ్చాయో అలాగే కాబట్టి అక్కడ ఉన్నది దేశకాలములకు అతీతమైనది మనస్సు చేత వ్యాఖ్యానం చేయబడినా ఎన్నని గులాబీ నల్లని కలువాము ఇత్యాదులు దేశకాలముల చేత పరిచ్ఛిన్నములై ఉంటాయి అక్కడ ఉన్నది మటుకు దేశకాలములకు అతీతమైనది ఆ కారణంగా దానికి బ్రహ్మ అన్నారు నపుంసకలింగాన్ని పెట్టా నోటర్ జెండర్ ఎందుకంటే నోటర్ జెండర్ కాకుండా దాన్ని పుల్లింగం చేసి పెడితే మన వాళ్ళు ఏం చేస్తారంటే పంచు కట్టేసి కిరీటం పెట్టి పూజ మొదలు పెడతారని నూట పెట్టారు నేను పోనీ పంచ కట్టేసి కిరీటం పెట్టి పూజ చేస్తే నీ సొమ్ము ఏం నా సొమ్ము మీ సొమ్ము పోవడం గురించి కాదు మీరు ఎప్పుడైతే పంచు కట్టి కిరీటం పెట్టి పూజ చేస్తారో అది చేతులు కడిగిస్తూ ఆగస్టు అక్టోబర్ రెండు నాడు గాంధీ గారికి విగ్రహానికి పూలమాల వేసేసిన తర్వాత ఏం చేస్తారు చేతులు కడిగేసుకుంటారు కదా అందుకోసం సపోజ్ అక్టోబర్ రెండు నాడు మీరు గాంధీ గారి విగ్రహానికి పూలమాల వేయలేదనుకోండి ఇవాళ అక్టోబర్ రెండు మహాత్మా గాంధీ గారి పుట్టినదేనా అని అలా కడిపేశారనుకోండి పూలమాల లేదు సభ లేదు మలుపు లేదు చప్పట్లు లేవు అక్టోబర్ రెండు మహాత్మా గాంధీ గారు పుట్టిన దినము అప్పుడు ఏమవుతుంది అది అది పోతుందా పక్కకి పోదు అది మీ హృదయంలో నిలిచిపోతుంది నిలిచిపోయి మిమ్మల్ని అది ఒక పరివర్తన వైపు నడిపిస్తుంది ఇప్పుడు రాముడికి కళ్యాణం చేసేసారనుకోండి కళ్యాణం చేసేసి చేతులు కలిగిస్తుంది మీరు రాముడికి కళ్యాణం చేయలేదనుకోండి చేయకపోతే పరిస్థితి ఎలా ఉంటుందో కృష్ణ రాముడు పుట్టినరోజు రాముడు ధర్మం కోసం సర్వస్వను త్యాగం చేసిన వాడు ఆయన పుట్టిన రోజు కదా సో నెక్స్ట్ వాట్ నెక్స్ట్ నథింగ్ నెక్స్ట్ నథింగ్ రాముడు పుట్టినరోజు ధర్మం కోసం సర్వస్వం త్యాగం చేసిన వాడు రాముడు పుట్టినరోజు నెక్స్ట్ వాట్ దేర్ ఇస్ నో నెక్స్ట్ రాముడు పుట్టిన రోజు ధర్మం కోసం సర్వస్వం ధ్యాగం చేసిన వాడు ఆయన పుట్టినరోజు ఈ రోజు అండ్ డక్టే క్రిచ్చు ఫర్ ట్వంటీ ఫోర్ అవర్స్ అప్పుడు మీ హృదయంలో చిన్న పరివర్తన తీసుకొచ్చే అవకాశం ఉంది ఇది అర్థమైంది మీకు దీంట్లో ఉన్న క్రిటికల్ ఇష్యూ ఇప్పుడు ఇది ఉభయతో పాఠాప్యుహు పూజ చేసే పూజ చేయొద్దని చెప్పడంలో ఒకే ఇబ్బంది ఉన్నారు ఈజ చేస్తే వచ్చే ఇబ్బంది ఎవటో చెప్పకపోతే అది ఫిలాసఫీ కాదు నా ఆవేదన మీకు అర్థమైందండి కాబట్టి అక్కడ ఉన్నది ఉన్నదియే తదేకమేవ అద్వితీయం దీన్ని మీరు బాగా అనుభవానికి తెచ్చుకోవాలి నేను ఇంకో దృష్టాంతం చే అంటే నామరూపములు మిథ్యా అన్నదానికి దృష్టాంతం ఇస్తున్నాను మీరు ఇది నాకు బాగా నచ్చిన దృష్టాంతం ఎందుకంటే ఎందుకు నచ్చిందో తెలిసిన అది నాకు కళ్ళకి కట్టొచ్చు కొత్త కట్టినట్లుగా కనపడుతూ ఉంటుంది అందుకోసం నచ్చింది లేకపోతే నచ్చడానికి ఏముంది అక్కడ అది కళ్ళకి కట్టినట్లుగా కనపడుతూ ఉంటుంది మీరు బంగారుపు ఆభరణాల షాపులోకి వెళ్ళారని కూడా దీనికోసం యువతులే కనక్కర్లా లేడీసే కనక్కర్లా జెంట్స్ కూడా కావచ్చు ఎందుకంటే లేడీస్ బంగారు ఆభరణాలు కొనడానికి అయినప్పుడు మీరు పక్కన ఉండి ఉంటారు లేదా దానికి కావాల్సిన ఫైనాన్స్ అంతా మీరే చేస్తూ ఉండి ఉంటారు మీతో చర్చి చేసిన తర్వాతనే కదా ఈ ఆభరణాలన్నీ కొనడం అవుతూ ఉంటుంది కాబట్టి ఇట్స్ నాట్ డైరెక్ట్లీ అట్లీస్ట్ ఇండైరెక్ట్లీ పార్ట్ అండ్ పార్సల్ ఆఫ్ ది హోల్ ఎపిస్టమ్ కాబట్టి కేవలం లేడీస్ని ఉద్దేశించి చెప్తున్నది కాదు అందరికీ అన్యాయం మీరు బంగారు ఆభరణాల షాప్లో ప్రవేశించాలి ప్రవేశించినప్పుడు ఎదురుకుండా ఏముంటుంది బంగారం ఉంటుంది కానీ నేను మిమ్మల్ని మాట్లాడుతా మెడ అలంకారం మెడకి అలంకారమే అనే భావన అది భావనే కదండి అది భావన కాకుండా పై నుంచి ఆకాశం నుంచి పడలేదు కదా మీ మనసు నుంచి వచ్చిన భావనయే కదా మెడకి అలంకారం అలంకారం అంటే ఏమిటి అలంకారం అనేది కూడా ఒక ప్యూర్లీ సబ్జెక్టివ్ థింకింగ్ అలంకారం అనేది ఏదో తెలుసు అండి అందరూ పెట్టుకుంటున్నట్టు నేను పెట్టుకోవాలి అనో అయితే నేను మెడలో పెట్టుకుంటే అందరూ చూసి మెచ్చుకుంటారు అనో ఏదో ఉండి ఉండాలి ఏదో ఉండి అది ఏమిటో చెప్పడం నా వల్ల మనం ఎందుకంటే నేను సంవత్సరం ఆలోచించా మాలల్ని సన్యాసులు టీవీల్లో వచ్చినప్పుడు అనేకములైన మాలల్ని అలా బలంగా పెట్టేసుకునే ఆ మాల పూజ స్వామిజీ అన్నారు మాట అది నేను ఆయన చెందిన వరకు ఫర్గట్ ఆయన ఏమన్నారంటే ముందు ఫస్ట్ మాలా కమ్యూనిస్ట్ జన్ ద స్వామి కమ్యూనిస్ట్ అన్నారు అంటే అలా గాలి వాళ్ళ మాలలా వచ్చి ఆ తర్వాత స్వామిజీ వచ్చారు నా అర్థం నాది అది కాదు కాదు నీకు అర్థమైంది కదా అది అభిప్రాయం ఆ టీవీలో ఆయన ఇలాగా కూర్చుంటే మాల ముందు మాల నాకు ఆ మాలలను అనుకున్న సైకాలజీ నాకేదో అర్థం కాలేదు ఏదో ఉండి కదా అది నాకెందుకు అర్థం కాలేదంటే నా ఎందులో ఆ సైకాలజీ లేదు అనుకుంటుంది అర్థం నేను మాలని వేయడం ద్వారా ఇతరులను ఇంట్రెస్ట్ చేసి ప్రయత్నం వాళ్ళ పాపం అలా చేస్తూ ఉండిపోవచ్చు వాళ్ళు మాలని ఇతరులను ఇంప్రెస్ చేయడం కోసం వేసుకుని ఉండకపోవచ్చు ఏదో ఒక విశ్వాసంతో వాళ్ళు వేసుకుని ఉండొచ్చు బట్ మాల వేసుకున్న కారణంగా ఇతరుడు ఇంప్రెస్ అవుతున్నాడు మీద ఇంప్రెస్ అవ్వడం అంటే అప్పుడు వీడు గొప్పవాడనే అక్షర్లేదు వీడేదో మాలను ధరిస్తే ఏదో మంత్ర చెప్తాడు జస్ట్ ఉంటాడని ఎదరవాడు అనుకుంటాడనుకోడా వీడు హిందువు లేకపోతే సనాతని లేకపోతే పౌరాణిక మతాన్ని అనుసరించేవాడు అని ఒక అభిప్రాయం ఎదరవాడి కలుగుతుందా కలగదా మాల వల్ల ఐ జస్ట్ మాల్ టు అడ్వాల్ ఐ డోంట్ వాంట్ గివ్ ఎనీ ఇంప్రెషన్ అబౌట్ మీ టు డే అదర్ పరిస్థితి లేకపో మాలా అనేది నా సైకి నా కాన్షియస్నెస్ లో మాల అనేది లేదు బాగా గట్టిగా మాలలు వేసుకొచ్చి వాడి కాన్షియస్నెస్లో ఏముంటుంది ఆ మాలలు వాటి చుట్టూ ఉన్నటువంటి సైకాలజీ అంతా వాడి కాన్షియస్నెస్లో ప్రకాశిస్తూ ఉంటుంది అలాగే మీరు బంగారు విషాపంలో వెళ్ళేప్పటికీ అది మెడకి ఏదో ఒక కొత్త శోభను తీసుకొస్తుంది అటువంటి శోభను కలిగి ఉండడం మన సమాజ జీవనంలో ఒక ప్రధానమైన అంశము అది మనకు ఉండాలి అనే ఒక భావన ఈ భావజాలము మీ హృదయంలో లేకుండా అదంతా చరిపేస్తే ఆ భావజాలం అంతా చరిపేస్తే కదా మెడ మెడ మెడ గురించి ఎందుకంటే ఇప్పుడు వెళ్ళింది జరిగింది మెడ కోసం వెళ్ళారా డాక్టర్ డిగ్రీగా వెళ్ళలేదు మెడ లుక్ అట్ దింగ్ మెడ అనే ఆలోచన కూడా లేకుండా ఇంతకుముందు నేను చెప్పిన భావజాలము అంతనూ చెరిపేసి మెడ అనే మాట సందర్భమే కాదు దాన్ని కూడా చెరిపేసి మీరు చూశారనుకోండి మీకు నెక్లెస్ కనపడుతుందా మరి ఏం కనపడుతుంది బంగారు కనబడుతుంది అర్థమేంటండి ఉంగరము అది అనామికలు పెట్టుకోవాలి అనామికలు పెట్టుకుంటే అందంగా ఉంటుంది ఎదుటి వాడు మెచ్చుకుంటాడు వీడు ఉంగరం పెట్టుకున్నాడని లేకపోతే ఈ ఉంగరం వల్ల మనకి ఏ ఉపయోగము ఎలాగూ లేదు కనుక మన దగ్గర డబ్బులను ఉపయోగించి వాటి కొరకు మనం ఖర్చు పెట్టుకుని ఎందుకు పనికిరానటువంటిది కానీ సమాజంలో ఒక పేరు ప్రతిష్టలకు ఆశ్చర్యం అయ్యేదాన్ని మామగారి ఆ ఖర్చు నాకు ఉంగరం పెట్టు అని డిమాండ్ చేసి ఆయన్ని ఇబ్బంది పెట్టి ఆ ఉంగరాన్ని వీడు పెట్టుకున్నాడనుకోండి ఇదంతా భావజాలము ఈ భావజాలమునంతరిపేసి బ్రేలు బ్రేలు అన్నది బాడీ యొక్క ఒక పార్ట్ ఇప్పుడు బాడీ బాడీ మీరు బంగారపు షాపులో వెళ్తే బాడీ మాట మీకు హాస్పిటల్లోకి వెళ్తే బాడీ కానీ బంగారపు షాపులో బాడీ ప్రసక్తే ఉన్నది అని మీరు ఆ అనే మాట కూడా చెరిపేస్తే ఉందరని కనపడుతుందా మీకు ఏం కనపడుతుంది బంగారం కనపడుతుంది ఇప్పుడు ఉన్నదానికి బంగారము అంటే అక్కడ ఉన్నది బంగారం కానీ మనం చూసేది ఒక ఆభరణ జగత్తుని చూస్తూ అలాగే ఉన్నది ఉన్నది ఏకమేవా ద్వితీయం కానీ మనం చూస్తున్న దాని పేరు నామరూపాత్మకమైన జగత్తు ఈ ప్రతిపాదన అర్థమైందండి అంటే తదేకమేవా ద్వితీయం అనే ఉపనిషద్వాక్యాన్ని అనుభవ పోటీలోకి పట్టుకురావడానికి ఇంత కుస్తి పట్టాల్సి ఉంటుంది ఈ కుస్తీ పట్టలేదనుకోండి ఇంత వేదాంత పాఠం ఉంది అక్కడున్న పదాలకు అర్థం మీరు తెలియకొస్తారా పఠానికి